మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుని ప్రభు ఈ దిన్న మరోసారి మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలను అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాచి కాపాడనారు సురక్షిత ఇంటి చేర్చారైనా వాతావరణాన్ని అదుపులోకి తీసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా అయినా మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని మరోసారి మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలైనా ప్రభావ మీ వాక్యం కంటే శ్రేష్టమైంది సృష్టిలో ఏది లేదు ప్రభావ సమస్తాన్ని పెట్టకు ఉపయోగించుకున్నాడు పౌలు ప్రభావైనా మేము కూడా అదే రీతిగా ప్రభావ సమస్తాన్ని తన మళ్ళీ పెట్టకు మీ వాక్యమే మాకు బహు శ్రేష్టమైంది తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీకు ప్రాధాన్యత బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాను అవును ప్రభావం మీకు మేము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మా జీవితంలో సమస్తాన్ని మేము పొందుకుంటాం అయినా అవున ప్రభా మీద ప్రభా ఈ తనమల్లి వాటి అన్నింటి నూర రెట్లు మీరు పొందుకుంటారు కాబట్టి తండ్రి వాటిని మనసు కేంద్రీకరించకోకుండా ప్రతి విషయంలో తన మళ్ళీ మీరు క్రీస్తుకుడు వారైతే పైన వాటిని వెతకుడి అంటారునైనా మీరు కలిసి రాష్ట్ర పత్రికాధ్యా కాబట్టినైనా మేము పైన వాటిని వెతకాలా వరలోకంలో మా దాచబడ్డ ఆ వాటిని మేం వెతుకోవాలనైనా అనాది కాలపు సంకల్పము మీది ఓ మేము వెతుక్కోవాలనైనా ఆయన ఆత్మీయ ప్రపంచాలలో అడుగు పెట్టాలా ప్రభా సేవను పర్వతం ఎక్కాలనైనా ఈ పరిశుద్ధ పర్వతం ఎక్కాలా ప్రభా అవునైనా పర్లోకపు దర్శనాలు మాకు అనుగ్రహించండి కళ్ళని అనుగ్రహించండి పర్లోకపు తనమల్లి యాత్రలో మమ్మల్ని అందరినీ ఈ లోకము కేవలం నీడ నిజ స్వరూపం పరలోకంలో ఉంది కాబట్టి మేము నిజ స్వరూపాన్ని మేము చూడాలా ప్రభా సంభాషించాలా ప్రభా అవునైనా అటువంటి విశ్వాసంలోనికి అటువంటి సేవలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం లోకంలో ఆశింపుని మీరు హెచ్చరించైనా క్రైస్తవ జీవితం అంత మళ్ళీ శరీరానుసారంగా శరీర వ్యామోహాలకి బలహీన అయిపోతుండగా కనికరించండి కృప చూపించండినైనా వారందరినీ రక్షించండి మీ రక్షణ ప్రణాళికలో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీ కనికరంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారు అందరి గురించి ప్రార్థిస్తున్నారు ప్రభావ ఓ ప్రభావ్వా ఎవరి జీవితంలో అయితే మళ్ళీ ఆలస్యం అయిపోయినాయో ఆయన తన మళ్ళీ దుష్ట శక్తులన్ని depart from their lives in the name of yeshua the christ amen hallelujah thank you lord prabhu chevarithamalinga direksana galige meeku kanipettukunnaru varu nustanamaina balama pondutaru ani vakyam salavistunnandri meeku kanipettukuna varandaru balama pondukavalsindi prabhu deeni vishayalu bhayapadakunda chintinchakunda vishwasamlo anchalanchalaga edige piddalu gammalandani tayar cheyamanu rajistunam yara nantarlo mere adhipatham vayinchi mammalandani balaparichinapinchamani yesu christ parishuddha namanna rajistunam tandrhi amen ప్రైజ్ అందరికి ప్రైజ్లో పోదాం జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధార విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ్య నేను మరచిపోలేనయ్య ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును దేవునికి సమస్తము సాధ్యమే పాపములో పడినా నన్ను శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే పాపములు పడినా నన్ను శాపములు ఉనిగి నన్ను నీ ప్రేమతో లేపతివే రోగమిన చుట్టుకొని ఉండగ రోదనతో ఒంటరి నయొండ కన్నీటిని చుడచితివే నీ శాశ్వత ప్రేమయ్య నేను మరచికోలే నయ ఎన్నీ యాలయజ్ఞ మారిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంత యువరెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలే తిన బంధువులే తలచిన నా కూరకే బలి అయితేవే పగలంతా మేఘ స్తంభమై దాత్రంత అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే బారణి తలచిన నా బలి అయి మీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలే ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మూడు మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే విలువే నా జీవితం నీచేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితేవే జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నా జీవితాన్ని దారబోసితివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది విలువని నాకు చూపితివే జీవ మేలేని నింపుటకు నా జీవితాన్ని దారబోసివే ేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మరదు ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మరదు హిండిన గురించును సా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోకం చేస్తాను మీ అందరికి నా శుభాభివనాలు వాక్య ముందు ప్రార్థన చేసుకుందాము పశుద్ర పశుద్ర ప్రేమా నమ్మకం జీవాత ప్రభా ఇదిగో తండ్రి నీకు వేలాది కోట్లాది స్త్రుతుల స్తోత్రాలు ప్రభా యోగ్యత మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచభ ఈ చిన్న మందుగా కూడుకుని నిన్ను స్థితించి ఆరాధించి కురుపునిచ్చిన వంద నాలుగు ఈసప ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ మీరు ఉంటా అన్న ప్రభా ఇదో మా మద్దతు సంచరిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్థుల స్తోత్రాలు ప్రభా ఇగో తండ్రి ఈసభ నా మనం మైపచుకున్నందుకని వందనాలు లేసే ప్రభా ఇగో తండ్రి వాక్యంలో ప్రభా వాక్యం దాన్ని ప్రభా వాకం ద్వారా మాతో మాట్లాడను ప్రభా మా జీవితాన్ని సరిచేయండి ప్రభా వాళ్ళు ఉన్న లోపాలు చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టారు ప్రభాని ఆదరించడు ప్రభ కనికరించండి చాలు చూపించండిసే ప్రభా ఇదిగో తండ్రి వేసే ప్రభా వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా దీరు కట్టి ఫలింపచేయండిసే ప్రభా ఇగో తండ్రి వినగల చోలు హృదయం దాడు ప్రభా ప్రతి ఒక్కరిని రిస్టారేషన్ దాడుడు ప్రభా ఎన్నో పనులు తోటి అలిసిపోయి ఉంటారు ప్రభా అలసిట తీసి పారాయణ వినగల చోలు హృదయం ప్రభా ఇగో తండ్రి వచ్చిన బిడ్డ ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడు ప్రభా అలాగే ప్రభావం బిడ్డ నడిపించండి ప్రభా ఇదిగో చెప్తున్నా ప్రభా మీ సిడ్ మరీ పరుచుకునే ప్రభా సమస్య ప్రభుత్వం అంతటి మీద మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా ప్రభా ఇక నన్ను మీ యొక్క బోరుగా వాడుకుని ప్రభా ఆలో తలంపులు తీసుకోలేసి మీ ఆలోచన మీ తలంపులతో నింపి ఇదిగోండి మీ వాక్యం ద్వారా మాట్లాడమని ఏసీ క్రిస్తున్నాడు అడిగిలా సారీ బ్రదర్ మనం పోయినసారి దానిచ్చాం ఒక మంచి ఆరంభం ఇంచి ప్రవక్తగా మొదటి ప్రవక్తగా బిలామని చూసాం అతను దేవుని యొక్క జన్మం గురించి ప్రకటించి అంటే మొదట ప్రవచించిన వ్యక్తిగా మనం బిలామని చూస్తాం అంటే ఒక మంచి ఆరంభం ఆరంభం చివరికి ధనాపేక్షకులునై శత్రువు చేతులు చనిపోయినట్టు మనం చూస్తాము అలాగే అతను మాటకి దేవుడు ఎంత విదే చూపించిండే అతను పలికితే ఆశీర్వాదం అతను క్షపిస్తే శాపం అంటే అతనిలో ఎంత ఇది ఉందో అతని మాటికి ఎంత విలువ ఉందో కాబట్టి ఆ రోజు వాళ్ళని చెప్పించడానికి వెళ్తా అన్నప్పుడు వద్దు అని చెప్పంటాడు కానీ వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతని ధనాపేక్షలో ఉన్నాడు అన్ని మనం చూస్తూ పోయినసారి మనం ధ్యానిచ్చు విలం గురించి అలాగే ఈ రోజు ఒక రాజు ఎంత మంచిగానూ ఆర్భం ఎంత రోషం కలిగి ఉంటాడు ఆ దేశం అంతటినీ దేవుని అలాగే దేవుడి కోసం రోషం కలిగి ఉంటాడు ఇంట్లో వాళ్ళని గానీ ఎదిరించినట్టు మనం చూస్తుంటాం కానీ చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల మీద ఆ రాజు గురించి రోజు మనం ధ్యానించుకుంటున్నాం ఆ రాజు ఆశ ఆశ మనము రాజును చూస్తాము అక్కడ రెండో దిన వృత్తాంతంలో పదిహేనో అధ్యాయంలో మనం చూస్తే ఈ ఆశ గురించి దేవుడు ఏం చెప్తాడంటే మొదటి రాజులు పదిహేనో అధ్యాయంలో దావిదేవుని దృష్టికి యథార్థంగా నచ్చింది అని వాక్యం చెప్తుంది అంటే అతను దావిది వాళ్ళ దేవుని దృష్టిలో నడిచిడు అంతేకాకుండా అతను ఎంత ప్రార్థనపడు అంటే అతను ప్రార్థన చేసినప్పుడే చేసినప్పుడు యుద్ధంలో జయం పొందుకుంటాడు అంత ప్రార్థన కానీ చివరికి దేవునికి వ్యతిరేకంగా దేవుని విడిచిపెట్టి దేవుని ప్రవక్తను ఇబ్బంది పెట్టినట్టు మనం చూస్తాం కాబట్టి రెండో దిన వృత్తాంతంలో పదిహేను అధ్యాయంలో చూద్దాం పద్నాలుగు పద్నాలుగో అధ్యయనంలో చూద్దాం అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని గావిద పట్టణ పాతి పెట్టింది అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా అతని ఇతని దినములలో దేశము పది సంవత్సరములో నెమ్మది పొందిను ఆశా ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యార్థము గాను నడిచిన వాడి ఈయన రాజైన తర్వాత ఆ దేశం అంట నెమ్మదిగా ఉందంట పది సంవత్సరాలు ఎందుకు ఎందుకు నెమ్మదిగా ఉందని మనకి చూస్తే ఆశతన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలంగాను యధార్థముగా నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితృల దేవుడైన యహోవాలను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఏం చేసిందంట ఈయన రాజైన కింద చూస్తే మనం బలిపీఠాలు అంటే అన్ని దేవతలకు సంబంధించినవి ఏ ప్రతిమలు లేకుండా వాటి అన్నిటిని పగల కొట్టేసిండు అంతేకాకుండా అతను దేవుని దృష్టి కట్టా ఉన్నాడు యథార్థంగాను ఇంగ్లీష్ లో మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఇంగ్లీష్ లో గానీ చూద్దాము రెండు దినవృత్తాంత్రి అండ్ ఆసర్ డి విచ్ వాస్ గుడ్ అండ్ రైట్ ఇన్ దైస్ ఆఫ్ ద లాడ్ ఈస్ గాడ్ అతను మంచిగా అండ్ రైట్ అంటే మంచిగా జీవించాడు యథార్థంగా జీవించు మంచిగా అంటే దేవుడు వాక్యాన్ని దేవుడు మాటికి విధేయత చూపించాడు యథార్థంగా ఆయన మాటికి విధేయత చూపించాడు దేవుని దృష్టికి అనుకూలంగా యదార్థంగా నడిచినట్లు కనిపిస్తుంది అంటే దేవుని వాక్యం ప్రకారంగా నడిచిండు అంతేకాకుండా నిజాయితీగా భయభక్తులతో విధేయతగా నడిచిండు ఆయన విద్యారాధన నిర్మూలన కనిపిస్తాడు ఈ రోజు మనం అనుకోవచ్చు ఈ వాక్యం మనకి ఎలా మనకి అప్లై అయింది ఈ రోజు ఆయన అంటే బలిపీఠాలు ఉన్నాయి కాబట్టి అన్ని దేవతలు ఉన్నాయి కాబట్టి పడగొట్టిండు అని చెప్పని మనం అనుకోవచ్చు ఈ రోజు మనం రక్షింపబడ్డాం కదా మనం మళ్ళీ ఆ విగ్రహాలు ఏం లేవు కదా మనం వాటిని ఆరాధించట్లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు ఈ వాక్యం మనకి అట్టాగపలేదు కానీ మనలో గాని కొన్ని బలిపీటాలు ఉన్నాయి అంటే దేవునికి విధ ఉండే కొన్ని క్రియలు మనలో ఉన్నాయి వాక్యంలో చూద్దాం రోమ రోమిల్లాసిన పత్రిక ఓట అధ్యాయం రోమిల్లాసిన పత్రిక ఓట అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై మరియు వారు తమ మనసులో దేవుని చోటీ నొల్లకు పోయేది కనుక చీరాని కారములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్ష చేతను నిండుకొని మస్రము కలహము కపటము వైరుమన వాటితో నిండిన వారే గుండగాండును అపవాదుకులను దేవదోషులను హింసకులను అహంకారును బెంకుములాడు వారు చెడ్డవాటు అవివేకులను మాడ తప్పువారును అనురాగరహితులను నిరుద్యు నిర్దయులు అవి వీళ్ళందరూ ఇక్కడ మనం చూస్తే ఇరవై మూడు రకాలు కనిపిస్తాయి ఎన్ని దేవుడి దృష్టికి ఏంటి పాపాలు ఎన్ని దేశం వల్ల ఏంటి పాపాలు ఒకటి ఎన్ని ఎలా ఉన్నాయి బలిపీఠం లాగా ఉన్నాయి ఒక విగ్రహంలాగా ఉన్నాయి ఈ రోజు మన జీవితంలో ఎన్ని మనకైనా ఇంకా కొన్ని చూసినట్టయితే అలాగే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడు ఐదు అధ్యాయంలో చూసినట్టయితే మూడు నుండి చూలో జాగత్వమే ఏ విధమైన అపవిత్రాని లోభ లోభత్వం గానీ వీటి పేరనే అత్తకూడదు ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు ఎందుకంటే ఇవన్నీ ఒక బలిపీఠంగా ఉన్నాయి ఈ రోజు మనం రక్షింపబడ్డం దేవుడిని ఎరిగినాము అని పిలువబడ్డ తర్వాత ఎన్ని ఉంటే ఈ ఎన్ని ఎలా కనపడతాయి పాపం అలా పాపం అంటే బలిపీఠమే ఈ బలిపీటాలన్నీ మనం ఒక్కటి గానీ మన దేవుడు ఉన్నట్టేనా మన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టేనా కాదు కదా ఒక్కటి ఉన్న గానీ మన పాపం ఉన్నట్టే పాపం ఉందంటే మనలో విగ్రహం ఏదో ఒకటి ఉన్నట్టే విగ్రహం ఉన్నప్పుడు మనం దేవుడికి ఎలా ఉండగలుగుతాం ఉండలేం కదా ఆశ గురించి చెప్తాడు ఆశ దే రాజ్ అమ్మట్ని ఆయన దేవుడి దృష్టికి అట్ట నడిచిండు యదార్థంగా మంచిగా అంతే కాకుండా అంతేకాకుండా బలిపీఠాలన్నీ తీసేసిండు పగలగొట్టిండు ఈ రోజు దేవుడు ఎరిగిన మనలో ఈ బలిపీటాలన్నీ ఏమి ఉండకూడదు వీటన్నిటి పగలగొట్టాలి ఇవన్నీ ఉన్న చోట దేవుడు ఉండలేడు కదా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన వాక్ అంటది నేను పరిశుద్ధుడు ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అంటే మనం పరిశుద్ధులుగా ఉన్నామా వీటిలో ఒకటి ఉన్న కాని మనం పరిశుద్ధులతో ఎక్కడున్నట్టు అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉన్నట్టే కదా కాబట్టి వీటి అన్నిటిని పగలగొట్టేయాలి మనలో ఉన్నయన్ని తీసి పారేయాలి దేవుడిని ఎందు మనం ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం యథార్థంగా ఉండాలి మంచిగా ఉండాలి అని నడిచిండు దేవుడు గాని సాక్షి చెప్తున్న ఆశ గురించి దావిది వల్ల యథార్థంగా నడిచిండు అని చెప్పని వాఖ్యం చదువుతుంది అలాగే మనం గాని దేవుడి ఎదుట న్యాయంగా ఉండాలి ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన వాక్యం సారీ జీవించాలి నిర్గమ కాండంలో చూస్తే నేను తప్పితే వేరొక దేవుడు ఎవరు ఉండకూడదు అన్నాడు ఆ ఆజ్ఞాన్ని కదా ఆయన దేవుణ్ణి యహో దేవుని నమ్ముకున్నాడు ఆయన కాబట్టి ఆయన ఏం చేసిండు ఉన్న ప్రతిమలన్నింటినీ ఏం చేసిండు పగల కొట్టేసిండు ఆజ్ఞాసారంగా జీవిస్తుండు అలాగే ఈ రోజు మనం గానీ దేవుడు ఆజ్ఞాసారంగా దేవుడి ఒక వాక్యాసారంగా మనం జీవించాలి ఆయన ఎదుట మనం యథార్థంగా ఉండాలి ఎన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మనకు దేవుడి దృష్టికి అదర్థం లేనట్టే కదా అంతేకాకుండా ఈ బలిపీఠాలు మనలో ఉంటాయని ప్రభుగానట్టాడు ఎక్కడుంటాయి ఎక్కడుండి బయలుదేరతాయి అని చెప్పి చూసినట్టయితే మార్కు వార్త మార్క్సు వార్త ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఇరవయో వచనం కనుక చూద్దాము మనుషులు లోపల నుండి మనుషుని అపవిత్రపరచును లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జాలత్వము దొంగతనమును నరహత్యలను వ్యభిచారమును లోభములు చెడుతనములు కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషము అహంకారమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను ప్రభు అంటున్నాడు ఇక్కడ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మన హృదయంలో నుండే బయలుదేరుతాయి అంటే మన హృదయంలో దేవుడు ఉండాల్సిన ప్రదేశంలో ఏముంటాయి ఎన్ని ఉంటే మనకు దేవుడు ఇష్టంగా ఉన్నట్ట లేదు కదా ఎన్ని మనల్ని నరకాన్ని తీసుకోపోయినట్టే కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే మన దేహం ఏమైంది దేవునికి ఆలయమై ఉంది ఒకటి కొన్ని ఆరు పంతొమ్మిది చూస్తే మీ దేహం దేవుని మీకు అనుకరింపబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మక కాలమై ఉన్నదని మీరు ఎరుగురా అంటారు మన దేహం దేవుని ఆలయం వాక్యం చెప్తుంది ఈరోజు మన దేవుడు ఈ బలిపేటాలు ఏమి ఉండవు కదా వీటిలో ఒక్కడున్నా కానీ దేవుడు లేనట్టే కాబట్టి మనం దేవాలయంలో ఎవరున్నారు మన దేహం దేవాలయంలో ఎవరున్నారు కుళ్ళుంద కుతంత్రాలు కోపము మత్సరము ఆ గీతలను చూసి అసూ పాడము క్షమించలేని హృదయం ఎన్ని ఉంటే ఏమి ఉన్నట్టు పాపమే ఉన్నట్టు పాపమ ఏంటిది బలిపీటమే కదా ఒక విగ్రహమే కదా ఒక విగ్రహంలా చేసి పెట్టుకున్నాము అట్లా పడగొట్టపోతే దేవుడిని ఎదుట మనం ఎలా ఉండగలుగుతాం యదార్థంగా ఆయన ఆజ్ఞను ఎలా పాటించిన వారం అవుతాం కాదు కదా ఒకటి వాక్యం చెప్తుంది ఆయన వాక్యం పాటించపోతే మనం ఎక్కడ నరకానికే పోతాం రక్షింపబడినా గాని దేవుడు వాక్యానికి విజయం చూపించపోతే నరకమే కదా కాబట్టి ఈ బలిపేటాలన్నీ మనం పడగొట్టాలి ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు బలిపేటాలను పడగొట్టిండు యథార్థంగా నడిచిండు దానికి ఫలితంగా ఏముంది రెండు దిన వృత్తాంతములు పద్నాలుగో వచనం చూస్తే ఐదవ వచనం చూద్దాము ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టంలో అన్నట్లు నుండి ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండును అతని రాజ్యం ఎలా ఉంది అతను ఏలుతున్నప్పుడు నెమ్మదిగా ఉంది కాబట్టి దేవుడికి అసహమైన కార్యాలు ఏం లేనప్పుడు అక్కడ ఎక్కడ ఉంటది నెమ్మదిగా ఉంటది ప్రశాంతంగా ఉంటది ఆయన యొక్క సమాధానం అక్కడ ఉంటది ఆయన యొక్క సన్నిధి ఉంటది ఈ రోజు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నావు ఏమున్నట్టు ఈ బలిపీఠాలు ఉన్నట్టే కదా ఈ బలిపీఠాలు అక్కడ శాంతి సమాధానం నెమ్మది ఉండవు కదా దేవుడు ఉంటే ఉంటాయి దేవుడు లేనప్పుడు అవన్నీ శాంతి సమాధానం నెమ్మది దేవుడి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆశ పడగొట్టండు పడగొట్టండు కాబట్టి ఆ దేశంలో నెమ్మది ఉంది ఈ రోజు కొన్ని మన కుటుంబంలో కాని మన జీవితాల్లో కానీ నెమ్మది లేకుండా ఉందంటే కారణమైంది ఇవన్నీ ఉన్నట్టే కదా కాబట్టి వీటన్నిటి పడగొట్టాలి వీటన్నిటిని తీసివేయాలి అంతేకాకుండా మనం చూస్తే చూస్తే ఆ ఆ సంవత్సరంలో అతనికి యుద్ధము లేకపోవటం వలన చేత దేశంలో నెమ్మది కలిగి ఉండను ఏవో అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూధా దేశంలో ప్రాకారం గల కట్టించడం అతను అప్పుడు ఆ దేశం ఏముందంట యుద్ధం లేదంట ప్రశాంతంగా ఉందంట నెమ్మదిగా ఉందంట ఇంకా ఏం చేస్తాడు అతను అభివృద్ధి పొందుతున్నాడు అక్కడ చూసినట్టయితే కింద మనం చూసినట్టు ఏడవచ్చున చూద్దాం అతను యూదావాటి ఇలాగా ప్రకటన చేసాను మన దేవుడైన యోగాను మనం ఆశ్రయించే తి ఆయన మన చుట్టూ నెమ్మదిని కడుగు చేసి ఉన్నాడు దేశమంత మనం నిర్ తిరుగువచ్చును మనము ఈ పట్టంలో కట్టించి వాటి ప్రాకారంలో కింద మనం చూసినట్టయితే వాళ్ళు చెప్తున్నారు ఆయన చెప్తున్నాడు మన దేవుని ఆశ్రయించినందుకు అక్కడ చూసినట్టయితే పట్టంను కట్టించి వాటి ప్రాకారం గోపురంలో గుమ్మముల ద్వారబంధములను అమర్చదాము కాగా వారు ఆ పట్టణములు కట్టి వృద్ధిని ఉంది ఏం చేసిండ్రు వాళ్ళు వృద్ధి పొందిండ్రు వాటి అన్నింటి పడగొట్టిండు వాళ్ళ యొక్క సమాధానం అక్కడ ఉంది నెమ్మది కాబట్టి వాళ్ళు ప్రకృతి పరంగా ఎలా ఉన్నారు వృద్ధి చెందుతా ఉన్నారు వాళ్ళు సిటీస్ కట్టించిన ఇంగ్లీష్ లో చూస్తే బిల్డ్ సిటీస్ అని సిటీస్ కట్టించి ద్వార బంధములు గోపురములు ఇవన్నీ మనం చూస్తున్నాం అంతేకాకుండా అతను అతను ఇంకా ఆశ తెలివి చూస్తే అతను అదే దేవుడు నమ్ముకున్నా మనం నెమ్మదిగా ఉంది కదా మనకి ఏం మంచిగా ఉండొచ్చు అని చెప్పి అనుకోలేదు అతను ఏం చేసిండు ఈ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏం చేసిండు అతను సమకూర్చుకుంటున్నాడు అతని దేశాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు అంతేగాకుండా కింద చూసినట్టు అతను ఆ కాలంలో డాలర్లను ఈటల్లో పట్టుకుని మూడు లక్షల మంది యూదావారును కేరళంలో ధరించి వీళ్ళు వేయి రెండు లక్షల మంది రెండు మంది బెన్నామీన్లను కూడిన సైన్యం ఆశాకుండాను వీరందరూ పరాక్రమ శరులై శాలులై ఏం చేసి ఉండవు అతను మంచిగా మనం ఈ రోజు ఏదో ఏమనుకుంటాం ఏదైనా మంచిగా జరుగుతూ ఉంటాం ప్రశాంతంగా ఉంటే మంచిగా చిల్లవ్వాలి మనం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం అంటే రేపు గురించి ఆలోచన ఉండదు చింతించమనే చెప్పట్లే కానీ ప్లాన్స్ ఉండవు ఇక్కడ మనం ఆశా దగ్గర నుండి ఇంకొకటి నేర్చుకోవాలి అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు దేశాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు అంతేకాకుండా దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధానికి సైనికులుగానే సిద్ధం చేసుకుంటున్నాడు యుద్ధం ఒకవేళ యుద్ధం వస్తే ఎలాగా మనం ఏం చేయాలి యుద్ధ షూర్లు ఉన్నారు కదా షూర్లు ఉన్నారు కదా యుద్ధం చేయడానికి అని చెప్పని యుద్ధ శూల్యంగా నేర్పరచుకున్నాడు కాబట్టి ఈ రోజుగా మనం ప్రశాంతంగా ఉంది మనం మంచిగా ఉన్నాం కదా మనం అంతా లైఫ్ మంచిగా సాఫీగా పోతుంది ఏమేమి మిగిలిచుకోకూడదు ఏమి ఉండకూడదు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఇక్కడ ఆశా జీవితంలో చూస్తే అతను వృద్ధి పొందుతున్నాడు ప్రకృతిగా అలాగే అతను రాజ్యాన్ని కాపాడుకోడానికి ఏం చేస్తున్నాడు యుద్ధ శూల్యంగా నేర్పరచుకుంటున్నాడు అంటే బలంగా చేసుకుంటున్నాడు అతని రాజ్యాన్ని ఆ దేశాన్ని ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఒకవేళ యుద్ధం వచ్చినా గానీ గెలిచేటట్టు పక్కన కింద వచ్చి మనం చూసినట్టయితే సూర్యుడైన జరాహు వారి మీద దండెత్తి వెయ్యి వేల మంది సైన్మును మూడు వంద మూడు కూర్చుకొని బయలుదేరి మాషాల వరకు రాగా ఆశ అతన్ని ఎదుర్కొనబోయాను ఏం చేసాను కింద చూస్తే అంతా వృద్ధి చేసుకున్నాడు వృద్ధి చేసుకున్న తర్వాత కింద మనం చూస్తే యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చింది వెయ్యి వేల మంది అంటే వన్ మిలియన్ పీపుల్ వన్ మిలియన్ అంటే శత్రువు పది వన్ మిలియన్ అంటే పది లక్షల మంది సైన్యం కలిగి ఉన్న కానీ ఆశా దగ్గర చూస్తే ఎంత మంది ఉంటారు మనం లెక్కేసుకున్నట్టే ఐదు లక్షల ఎనభై మంది దాకే ఉన్నారు అంటే దగ్గర దగ్గర చూసుకుంటే ఫిఫ్టీ ఎంత ఉన్నారు సగమే ఉన్నారు ఎందుకంటే శత్రువు దగ్గర అట్ట ఉన్నారు లక్ష మంది పది లక్షల మంది ఉన్నారు వన్ మిలియన్ పీపుల్ ఉన్నారు అంటే ఎంత దండొచ్చినా గాని అతను ఏం చేస్తున్నాడు కింద మనం చూసినట్టే అతను ఒక ప్రార్థనలో చూసినట్టయితే వారు మాలేషన్ వద్ద జపాత అను పల్లొక స్థలం అందు పంక్తులు తీర్చి యుద్ధం కలపగా ఆశ తన దేవుడైన యోహోకు మొరపెట్టి యోహోవ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యోహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామును బట్టి ఈ సైన్యం నిద్రించుటకు బయలుదేరి ఉన్నాము యోహోవా నీవే మా దేవుడు నర్మాతలు నీ జయం వంద అని ప్రార్థించగా యోహోవా ఆ కూచుని ఆశ యోధటను యో యూదావారి యోధటను నీక వారిని మొత్తినందున వారి పారిపోయి సైన్యం వచ్చింది అతను చేయాల్సింది చేసిండు నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం చేసిండు సమకూర్చుకున్నాడు ఈ సైనికుల్ని అలాగే దేశాన్ని వృద్ధి చేసుకున్నాడు యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈతని దగ్గర చూస్తే తక్కువ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు ఆయన ఒక ప్రార్థన చూసినట్టు అయితే ఉంది ఆయన దేవునికి మొర మొర అంటే ఏంటి కన్నీటితో ప్రార్థించదా దేవుడు మొర పెట్టండు రోజు మన సమస్యలు ఉండొచ్చు ఆసగన్ సమస్య వచ్చింది కదా వీళ్ళ దగ్గర చూస్తే ఐదు మంది ఉన్నారు ఎదుటి వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు దగ్గర దగ్గర సగం మందే ఈ దగ్గర ఉంది ఏం చేయాలి యుద్ధానికి పోతే ఖచ్చితంగా ఓడిపోతారు కదా ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర దగ్గర కానీ ఆయన నిరాశ చెందకుండా ఏం చేసిండు ఎగురు మనకు జయమిస్తారు లోకం దగ్గరికి వెళ్ళాల లోక మనుషులను ఆశ్రయించలేదు అక్కడ దగ్గరికి తీసుకొని సైన్ లోకి పిలుచుకొని యుద్ధానికి వెళ్ళలేదు కానీ ఆయన ఏం చేసిండు దేవుడి దగ్గరికి వెళ్ళిండు దేవుడి సన్నిధిలోకి వెళ్ళిండు ఆశ తన దేవుడు అయినా మొరపెట్టి యహో విస్తారమైన సైన్యం చేతుల్లో నుండి ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటం నీకన్నా ఎవరూ లేరు దేవుడు యొక్క గొప్పతనం ఇక్కడ ఓడుతున్నాడు ఈ రోజు మనం ప్రార్థనలుగానే మనము ప్రార్థనలు జయించగలుగుతాం ప్రతి ఒక్కటి మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే ఐదారు లైవ్ లో కానీ ఎంత గొప్ప దేవుడు ఎంత ఎంత సహాయం అడుగుతున్నాడు విస్తారంగా ఉండే సైన్యం ఆ సైన్యంలో ఓడిపో ఓడిపోకుండా బలం వారికి సహాయం చేసేవాడివి నీవే కదా నీకన్నా ఎవరు లేరు మా దేవో మాకు సహాయం చేయము ఈ రోజు మన సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడి కంటే ఏం పెద్దది కాదు కదా అది మన దేవుడు తీర్చలేదంటూ కాదు కదా అది ఎంతదైన గానీ దేవుడి దృష్టిలో చిన్నది మనకు ఏమనిపిస్తాయి పెద్ద గడిపించచ్చు అని అంటే విస్తార సైన్యం అంటే వీళ్ళకి డబులు ఉన్నారు కానీ వాళ్ళ మీద జైలు ఇచ్చే దేవుడు నీవే అని చెప్పి అంటున్నాడు అంతేకాకుండా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నిన్నే నమ్ముకుని ఉన్నాము ఈ రోజు మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఎవరు నమ్ముకుంటున్నావు కష్టాలు బాధలు వచ్చినప్పుడు సమస్యలు తీర్చేవాడు దగ్గరికి వెళ్తున్నాము లేకుంటే లోకంలో ఓదార్పు ఆదన కోసం వెళ్తున్నావా వాళ్ళు మాటలు చెప్తారు కదా లోక మనిషిలో చేస్తావో లోకం ఆదరిస్తారు ఏం కాదు అని చెప్పండి కానీ వాళ్ళైతే యుద్ధంలో జయము ఎవలేవారు కదా కానీ జయించే వాళ్ళు ఎవరు దేవుడు ఆ శాంతంటే నిన్నే నమ్ముకొని ఉన్నావు అంటే ఏంది నువ్వు తప్పితే మాకు ఎవరు వేరొక దిక్కు ఏం లేదు నేను నమ్ముకొని ఉన్నా నువ్వే నాకు సహాయం చేయాలి ఈరోజు మన ప్రార్థనగానే అలాగే ఉండాలి నువ్వే మాకు దిక్కు నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేరు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ప్రభావా అని చెప్పాను నా ప్రార్థన అయితే నేను అలా చేసుకుంటా నువ్వు తప్పి నాకు ఎవరు లేక మనుషుల దగ్గరికి వెళ్తే ఈ రోజు సహాయం చేస్తారు రేపు ఖచ్చితంగా ఎత్తేస్తారు బాబా దగ్గరికి వెళ్తున్నాను నాకు సహాయం చేయాలి నువ్వు నేను ఖచ్చితంగా దేవుడు దేవుడు పాతలు పట్టుకుని దేవుడి దగ్గర పాతం చేస్తా ఆశగా నేట దేవుడు నువ్వు తప్పితే నాకు ఎవ్వరు లేనట్టు అంతేకాకుండా నీ నావుని బట్టి ఈ సైన్యం ఎదిరించడుకు బయలుదేరి ఉన్నావు మన దేవుడు యొక్క గొప్పతనం వివరిస్తున్నాడు సైన్యము దేవుడు చేస్తుడు యుద్ధం అని చెప్పని గమ్ము బయలుదేరుతున్నాడు ఈ రోజు మన తరఫున యుద్ధం దేవుడు చేస్తున్నాడు మనకు సహాయం ఇస్తాడు కానీ మనం బయలుదేరి వెళ్ళాలి అతని ఎదుర్కోవడానికి వెళ్ళాలి నేను వెళ్ళిండా లేదు ఆ సహా బయలుదేరుతున్నాడు నేను సహాయం చేసేవాడు అంతేకాకుండా ఏమంటాడు సైన్మను ఎదురించడానికి బయలుదేరి ఉన్నాను యోహో నీవే మా దేవుడు నరమాత్ర జయం ఉందని పని ప్రార్థించగా మనుషులు ఎవరు జయం పొందడానికి వీల్లేదని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థించి వెళ్ళిండు జయం వచ్చింది రోజు మన ప్రార్థనలో గాని మన సమస్యలు ఎలాంటివైనా అవి మన కష్టంగా ఇవి మన వల్ల కాదని పియొచ్చు కానీ విశ్వాసం ఏంటి కొండని తీసి ఇటు పడమంటే పడిద్ది సముద్రం పడమంటే పడిద్ది కదా కొండంటే నిజం కొండ కాదు కదా అటువంటి ఎటువంటి సమస్య అయినా ఏం పడిపోద్ది మనకు విశ్వాసము కొద్దిగా కొద్దిగా ఉంటుంది దేవుడు మనకు పెద్ద విశ్వాసం అవసరం లేదు ఆవగించతో పోలుస్తున్నాడు ఆరోగ్య విశ్వాసం చాలు మనం ఆయన దగ్గర ప్రార్థించి ఆయన ప్రభు నాకు విశ్వాసం ఇంతో విశ్వాసంలో నేను నా అవిశ్వాసం విశ్వాసంలో ఉండేటట్టు సహాయం చే ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు యుద్ధానికి వెళ్ళిండి ఏం జయం వచ్చింది ఈ రోజు మన సమస్యలను చూసి భయపడడానికి వీల్లేదు ఆ సమస్య ఎంతటిదైనా కానీ మనం యుద్ధం చేయడానికి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు కానీ దేవుడు వీళ్ళకి జయాన్ని ఇచ్చిండు ఈ రోజు దేవుడు మనకు గాని జయాన్నిస్తాడు ఆశ ఒక ప్రార్థన చూడండి గట్టిగా ఉందో అలాగే మనం కానీ దేవుడిని ఆశ్రయించాలి ఆయన నమ్ముకోవాలి లోక మీద మనం ఆధారపడితే ఏం రాదు మాటలు చెప్పుకోయటోళ్ళు ఎవరైనా కానీ ఏం సాయం చేసే వాళ్ళు లేరు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొర పెట్టినప్పుడు మనం కన్నీరు పెట్టినప్పుడు ఆయన సహాయం చేయడానికి సహాయపడిగా ఎప్పుడు ఉంటాడు మన పక్షాన ఇక్కడ ఆ సగర్ అలాగే జయం పొందుకున్నాడు అంతేకాకుండా శత్రువుల సొమ్మునంతా కొలగొట్టుకుని తీసుకొని పోతారు జయం తర్వాత ఏమొచ్చింది బహుమానమే కదా ఒక చూస్తే శత్రువులు చేతిలో శత్రు శత్రువుని ఓడించి మొత్తం ధనాగారం అంతా తెచ్చుకున్నారు ఈ రోజు మనకు సమస్యలు రావచ్చు మనం ప్రార్థించినప్పుడు వాటి మేము జయం పొందే ఖచ్చితంగా బహుమానాలు వస్తాయి పొందుకుంటాం మనం ఏది ప్రార్థించమో మనం దేనికోసమైతే మనం ఏ బాధకుండా పోతున్నామో దాన్ని ప్రార్థించినప్పుడు జం పొందుకున్నాడు ఖచ్చితంగా అది ఫలం వస్తుంది కదా అలాగే ఆశగానే ఫలం పొందుకున్నాడు మంచి ప్రార్థన ఇక్కడ మనుషులను ఎవరిని ఆశ్రయించలేదు కాబట్టి మనం గానీ ప్రార్థించాలి సమస్య ఎంతదైనా దేవుడు ప్రార్థిస్తే దేవుడు సహాయం చేయగల దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇచ్చే దేవుడు కాబట్టి ప్రార్థన మనం చేయాలి ప్రార్థన చేయమని అసలు దేవుని సన్నిధిలో పొద్దున్నేసి ప్రార్థన చేయండి అని చెప్తే నేను నేను కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఏందంటే ప్రార్థన చేయండి ప్రా పొద్దున్న లేసి అంటే నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా నేను చెప్పి చెప్పలేం కదా నేను వేషధారిని వేషధారితనంగా ఉండి ఎలా చెప్పగలుగుతారు చెప్పలేం కదా భయం కదా చెప్తే నువ్వు కాబట్టి చేస్తున్నావు కాబట్టి చెప్తున్నావు ఏందని అవును నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా నేను నా జీవితంలో నేను పొందుకున్నా చెప్తున్నా నాకైతే రీసెంట్ మీకు అందరు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు నేను షాప్ పెట్టుకున్నా ఆ షాప్ లో నాకు దాంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో దిగిన తర్వాత తెలిసినాయి అంతకుముందు నాకు మామూలుగా నాది ఎగ్ షాప్ పెట్టుకున్నా నేను ఎగ్ బిజినెస్ అంటే ట్రేడర్ గా పెట్టుకుంటే దాంట్లో నేనేమనుకున్నా ఓ నేను ఎగ్ అనుకుంటే దాని మీద ఒక పైసా ట్వంటీ పైస చూసుకుని మాములుగా అమ్మేయాలి అని చెప్పి అనుకున్నా కానీ దాంట్లో ఎన్నో ఎన్నో అసలుకి చీకటి ఎన్నో డ్యాగ్ ఉన్నాయి అవన్నీ ఎవరు చెప్పలే ఎంత మంది దగ్గరికి వెళ్ళాము పెట్టక ముందు వెళ్తే కొంచెం అసలు దాంట్లో ఉన్న రాజ్యాలు ఎవరు చెప్పట్లేదు అది ఎలాగ ఏందని చెప్పని తెలియట్లా నేనైతే ప్రార్థన ప్రతిదినం ప్రార్థన చేసేదాన్ని నేను షాప్ పెట్టకుముందు కానీ పొద్దున్నే లేచి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరికైనా మాట్లాడతా ఎవరికైనా చేస్తా తర్వాత పనిచేసేది పని చేస్తా ఇప్పటికి మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నా ఐదు గంటలకు ఆమె నేను నాలుగు గంటలు వేసి ప్రేయర్ చేసుకుని తర్వాత మా పాపలు లేపి చదిపి పని చేసుకుంటా దేవుడి మీద నేను అటు ఆధారపడ్డ నేర్చుకున్నా అయితే ప్రభా ఏంది ప్రభా ఇది ఒక పేపర్ రేట్ అనేది ఒక రేట్ ఉందంట నాకేం తెలియట్లేదు ఇది అలాగా ప్లస్ లు మైనస్ లు ఉంటాయంట ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఒక రేట్ ఉంటదంట అంటే దాంట్లో దిగిన తర్వాత నాకు తెలిసి నాకు ఈ రేపు నాకు ఎలా తెలిసింది ప్రభా నాకు ఏం తెలియట్లే ఎవరు ఏం చెప్పట్లేదు మోసం చేస్తున్నారు అంటే రేపు రేటు కానీ రేపు గుడ్ రేట్ ఎంత ఉండిద్దో ఈ రోజు తెలిసిద్ది కానీ నేను తెలిసిన వాళ్ళు ఎవరున్నా చెప్పట్లా ఎవరున్నా చెప్పలా ఎలా ప్రభా అని చెప్పి ఏడ్చుకుంటే ఇంకా దిగులుగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఏంది ప్రభా అని చెప్పను ఇంకా ఫోన్ లో క్రోమ్ లో అంత సజ్జేస్తున్నా ఏంది ప్లస్ మైనస్ రేంజ్ గుడ్ లో అని చెప్పి చూస్తే రేటు ఉంటది అంటే ఒక లోడింగ్ ప్రైస్ ఒకటి ఉన్నది అమ్మేది ఒక రేటు ఉండిద్ది అది ఎలా తెలుసుకోవాలని చెప్పని చూస్తే ఫేస్బుక్ లో కనిపించింది నాకు ఫేస్బుక్ అప్పుడప్పుడు ఐదు ఆరు సంవత్సరాల కీతకు వాడేదాన్ని నేను తర్వాత నేను దాన్ని వాడడానికి మానేసిన మొన్న ఏంది అని చెప్పని దాని గురించి చూస్తే ఎగ్ ఉండి దాని ఫేస్బుక్ లో కనిపించింది ఇంకా లాగిన్ చూస్తే రేపు రేటు గాని ఈ రోజు తెలిసిద్ది నాకు దేవుడు వారం కల్లా దాంట్లో ఉన్నాయన్నీ తెలియజేసింది మనుషులు మోస అప్పుడు దాకా ఏం చేస్తాను మనుషులు మోసం చేస్తా ఉన్నారు బట్టీలో పెడుతున్నారు ఏంది రేపు రేటు ఎంత ఉండదో తెలియదు ఎక్కువ రే ఎక్కువ రేటు ఉన్న రోజు నాకు చూస్తే గుడ్ రేట్ పడిపోయి ఉంటది ఇలా చేసేటోళ్ళు దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థ ప్రభు నువ్వు చూపించావు కదా నువ్వు చూపించవనే కదా నేను పెట్టుకుంది నాకు ఏం చేయాలి అర్థం కావట్లే నేను నాకు చూస్తే ఏమో మోసపోతున్నాను ఇది నీ చెత్తం కొన్నిసార్లు డౌట్ గానే వచ్చింది ఇది నీ చెత్తము కాదా అది ఒక ప్రార్థన చేసి ఏడుస్తూ ఉండేదాన్ని ఎడుతూ ప్రార్థన చేసేదాన్ని కానీ దేవుడు దాని లొసుగులు అన్ని తెలియజేసిండు వారం రోజుల కల్లా దాంట్లో ఉండే ఏమేమి లొసుగులుంటాయో ఎట్టా చేయాల ట్రేడింగ్ అన్ని తెలియజేసిండు కాబట్టి దేవుడి దగ్గర మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మార్గం చూపిస్తాడు ఈ రోజు రేపు ట్రేడింగ్ అయితే కానీ ఈ రోజు తెలిసేటట్టు చేసిండే దేవుడు నాకు కాబట్టి మనం ఎటువంటి సమస్య అయినా ఆయన శనిలో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఏదైనా కానీ మనకు జయమిచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిని దగ్గర మనం మోకరించి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు ఖచ్చితంగా జయిస్తాడు కాబట్టి మన దేవుడు అయితే ప్రార్థించేవాడుగా ఉండాలి మొదట ఆయన నీతి రాజ్యితే ఆయన మన గాల్చని ఇస్తాడు నేను వాక్యం నమ్ముతా ఆ వాక్యాన్ని పట్టుకొని ఉంటా వద్దునలేసి ఆయనకి ఆరాధిస్తాను ప్రార్థిస్తా నాకు నైట్ అసలు నైట్ గోడ సార్ పన్నెండు అవుతుంది కల్లర ఐదు గంటలు లేవాలి కొన్నిసార్లు వేసినప్పుడు వాంతో వస్తున్నట్టు తల్లే పొట్టదు అయినా కానీ నేను లేచి కూర్చొని దేవుడు అన్ని ప్రార్థన చేసుకుంటా రబ్బాని కృప కావాలో ప్రభా నా బిడ్డల చుట్టూ నా భర్త చుట్టూ నా చుట్టూ నా కుటుంబాల చుట్టూ అలాగే దేశం గురించి అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేసినప్పుడు అన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అన్ని మాట్లాడుతూ ఉంటాడు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం దేవుడి దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడు ఏదైతే మనం మొర దేవుడు సాయం చేస్తాడు మొత్తం మోసం చేసి నన్ను ఏం చెప్పట్లేదు అని దేవుడు నాకు మార్గం తెచ్చింది మార్గం చూపించింది అది ఎలా చేయాలో ఏంది అది అర్థం ఉంటుందని చెప్పి నేర్పించండి కాబట్టి మనం ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాలి ప్రార్థించాలి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు అంతేకాకుండా పదిహేనవ అధ్యాయంలో చూసినట్టయితే ఆ కాలం మన అధ్యాయం మొదటి మొదటి వచ్చినాం ఆ కాలం దేవుని ఆత్మ ఉదయ కుమారుడు అని ఆచర్యాల మీదకి రాగా అతను ఆశ ఎదుర్కొని పోయేలాగా వచ్చి ప్రవర్తన వచ్చి చెప్తాడు ఏమని మీరు దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఆయన్ని వెతికినప్పుడు ఆయన కనబడతాడు ఆయనకు దూరంగా పోతే మీరు శ్రమలు పాలవుతారు అని చెప్పని చెప్పినప్పుడు ఇంకా చె చెప్పినప్పుడు ఇంకా మనం అని చెప్తాడు ఆ కాలంలో మీకు ఎన్ని కష్టాలు వస్తాయి అని చెప్పని చెప్పినప్పుడు ఆ రోజున చూద్దాం దేవుడు జనములను సకల విధములను బాలతో సంపరిచిన గనక జనము జనమును పట్టణం పట్టణం పాడు చేశాను కాగా మీరు బలహీనత కాక ధైర్యం మీ కార్యం సఫలం అవ్వను మీరు మంచి చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఆయన నెత్తికినప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు అని వచ్చి చెప్తాడు అజరిగా వచ్చి అంటే దేవుడు దేవుడు ప్రభక్త ద్వారా ప్రభక్త ద్వారా దేవుడు మాటని ఆదాయం చేసిండు స్వీకరించి స్వీకరించి ఏం చేస్తాడు అక్కడ ఉన్న బలిపెట్టాలన్నీ పడగొడతాడు మళ్ళీ పడగొట్టేం చేస్తాడు అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తాడు దేవుడిని ఆరాధించే వారిగా చేస్తాడు రోజు దేవుడు మాటకి విజేత చూపియాలి ఒక మనిషి ఒక దేవుడు ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళ మాట ఎవరైనా వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు మనం వాళ్ళ మాటను స్వీకరించాలి ఎందుకంటే దేవుడు యొక్క దేవుడు యొక్క దేవుడు యొక్క ప్రతినిధి నాయన కాబట్టి దేవుడే కదా పంపిస్తుంది దేవుడే కదా దేవుడు ఒక మాట స్వరాన్నే కదే మన దగ్గర తీసుకొస్తుంది ఆయన ఈ రోజు మాటలు వెళ్ళలేపోతున్నావు ఎవరు ఏదైనా చెప్తే తీసుకోలేని స్థితిలో ఉన్నారు నువ్వు నాకు చెప్పేది ఏంది నువ్వు నువ్వు నాకు చెప్పేంత స్థాయి అని ఇది అని చెప్పాను కానీ ఆయన కదా రాజు కదా ఆయన ప్రభుత్వం చెప్పే మాట విన్నాడు ప్రభుత్వైనా ఎవచ్చినము ప్రభుత్వైనా ఉదయం ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతను ధైర్యం తెచ్చుకొని ఊద బెన్యామినీల దేశం అంతటి నుండి ఎఫ్రాయి తాను పట్టుకుని పట్నంలో నుండి హేమైన విగ్రహాన్ని తీసివేసి యహో మండపం ఎదుటి నుండు యోహో బలిపీఠం మరలా కట్టించి ఏం చేసిండు పా బలిపీటాలన్నీ పడగొట్టేసిండు పడగొట్టేం చేసిండు దేవ్ దే ఏం చేసిండు దేవుని మందిరాన్ని శుభపరిచిండు అంతేకాకుండా యూద బెన్నమిన్ గోత్రాలు ఎఫ్రాయిం మనుషే వారిని కూడా కూడగొట్టండు ఆ ప్రజలందరూ దేవుని త్రిపేలా చేసిండు త్రిప్పేలా చేసి వారందరూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటట్టు చూస్తాం కింద చూసినట్టయితే ఆశా పదో వచనం చూస్తే ఆశ ఏలుబడి ఎందు పదినైదవ సంవత్సరంలో మూడో నెలలో వారు ఎరుచిన కూడి తాము తీసుకొని వచ్చిన కొలుసములో నుండి ఆ దినమున ఏడు వందల ఎద్దులను గొర్రెలను యహో అర్పించి హృదయం పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ తమ పితృ దేవుడైన యహో యోధ విచారణ చేయదు మని పెద్దలేమి పురుషులేమి స్త్రీల గాని ఇజ్రాయల్ దేవుడైన యహో విచారణ చేయని వారి మనం వధించమనియు నిష్కరణ చేసుకుని ఏం చేసిండ్రు నిర్ణయం తీసుకున్నారు హృదయపూర్వకంగా దేవుడు తోడో చేసుకున్నారు ఎవరైతే దేవుడిని విడిచి పెడతారో వారికి మన శిక్ష అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంతేకాని వచనం చూస్తే వారు పద్నాలుగు వచనం వారు ఎలిగెత్తి బుబ్బిల్ నిడుచు తాళంతోను బూర జ్ఞానంతోనూ బేరీ ధ్వనులతోనూ యోహ సన్నిధిని ప్రమాణం చేసి ఇలాగ ప్రమాణం చేయబడిగ యువ సంతోషం సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్థాయిను వెతికిరి మనకు యూహో వారికి ప్రత్యక్షమైన యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగ చేసింది ఏం చేసిండు నెమ్మది వచ్చింది వాళ్ళందరూ దేవుణ్ణి అంగీకరించండు దేవుణ్ణి స్వీకరించండు ఆ బలిటాలని పడగొట్టిండు పడగొట్టినందుకు దేవుడు ఫలం ఏమి ఇచ్చిండు యుద్ధం లేదు నెమ్మదిగా ఉన్నారంట పదిహేను రోజులు కాబట్టి దేవుణ్ణి దేవుడు శాంతిని నామం కలిగేసిండు యుద్ధాలు లేకుండా అది కూడా పదహారు చూస్తే ఇలా తన తల్లి అయినా మరియు తన తల్లి మైక అసహ్యమ అసహ్యమైన ఒక దేవతాస్త నిలిపినందున ఆమె యొక్క పట్టినప్పు దేవే ఉండకుండా రాజని ఆశ ఆమెను త్రోసి వేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి చిన్న భిన్నం చేసి ఇద్దరు వాగు దగ్గర దాన్ని కాల్చి వేసాను ఇక్కడ ఆశ ఎంత దేవుని ఎంత ప్రేమించేవాడు ఉండడు తన తల్లి తప్పు చేసిన ఆమె ఐశ్వర్య పెట్టిన విగ్రహం పెట్టినా పూజిస్తే అసమైన విగ్రహాలను చేస్తున్నా గానీ ఏం చేసిండు వాటిని పడగొచ్చిండు తన తల్లిని ఏం చేసిండు రాణి అనే పద నుండి తీసేసిండు తప్పించేసిండు రాజమాత అంటారు కదా ఆ స్థానంలో తీసేసిండు కాబట్టి తప్పు చేసినప్పుడు శిక్షించిండు తీసివేసిండు దేవుడు అని భయపెత్తగలు ఉండు దేవుడే ముఖ్యం అనుకోండు దేవుడు కోసం రోషం కలిగి ఉన్నాడు అయితే మత్స్య సోద పదో అద్యం పదో ముప్పై ఏడో ఉంటది మత్స్య సోద పదో అర్ధమని వచనం తండ్రి నాను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమార్ నాయన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రడు కాడు ఏది ఈ రోజు మన దగ్గర వర్తిస్తుంది ఆ రోజు వాళ్ళ కదా ఆ ఏం కాదులే అని చెప్పి అనుకోవాలా ఏం చేసిండు ఆమె విగ్రహాలు కొట్టిండు ఆమెని ఆ పదవి నుండి అంటే ఆ రాజమాత అనే స్థాని నుండి ఏం చేసిండు తీసివేసిండు ఈరోజు మనం కానీ దేవుని కోసం రోజు కానీ అది ఎవరైనా తప్పు చేయండి మనం మన లోక మనుషులు ప్రేమించుకుంటు ప్రేమించి తప్పు చేసినప్పుడు మనల్ని చెప్పడం మన ముఖ్యం అదే మా నాన్న కదా అదే మా మమ్మీ కదా ఆ భార్య కాదన్న భర్త కదన్న రక్త సంజుకుని కదా అనుకుంటే కుదరదు ఆశ వాళ్ళ అమ్మగారు అని లేడు ఏం చేసిండు ఆమె పదవిని తొలిపించిండు అంతవరకు ఏం చేసిండు ఆమె తోసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి చిన్న బిగ్గం చేసి కిద్దనం దగ్గర కాల్చివేసాడు తప్పించేసిండు అంతేకాకుండా పెట్టిన విక్రహంగాన్ని కాల్చి కాల్చివేసిండు ఆశ ఉన్నత స్థలములను ఇస్రాయెల్ లో నుండి తీసివేయలేదు కానీ ఇతను ప్రతి కాలమంతేనూ ఇతను హృదయం యథార్థంగా ఉండను తన తండ్రి ప్రతిష్ఠించిన టీవో తాను ప్రతిష్ఠించిన డింగ ఉపకరణ ఉపకరణములను అతను తీసుకుని దేవుని మందిరంలో ఆశ ఏలుబడి ముప్పై ఐదో సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు ముప్పై ఐదు సంవత్సరాలు జరగలేదు అతను దేవుణ్ణి ప్రేమించుండు తెల్లని చూడలేదు బలిపెట్టాలని పడగొట్టేసిండు మనుషులు భయపడలేదు దేవుణ్ణి వెంబడించాడు దేవుడు వాక్య సాధిని జీవించాడు రోషం కలిగి అంటే మనగాని ఆశలు రోషం కలిగి ఉండాలి దేవుని ప్రేమించే వారుగా ఉండాలి ఆయన యథార్థంగా ప్రవర్తించండు దేవుని దృష్టిలో మంచిగా ఉన్నాడు బట్ మన మంచిగా ఉండాలి కానీ ఇక్కడ పదహారను చూస్తే ఇంత రోషం కలిగిన వ్యక్తి ఇంత ప్రార్థన పరుడు ఇంత దేవుడి మీద ఆధారపడినడు చూస్తే ఆయన తప్పిదాలు ఆయన ఒక ఇదోడు అంటే ఆయన పత్రం ఎలా ఉందంటే బహుభయంకరంగా ఉంది పదహారు ఆశా పదాలు మొదటి వచ్చినాం ఆశ ఏడుబడి వందల ముప్పై ముప్పై ఆరవ సంవత్సరమున ఇజ్రాయల్ రాజైన బయోష యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజు ఆశాయుద్దకు రాకపోక జరుగుతున్నట్లు రామాన్ కట్టింపుగా ఆశా ఓ మంది వంద రాజా నగరునందునున్న బొక్కసమంలోని వెండి బంగారం తీసి మమస్కర నివాసం చేసి సిరారాజు రాజగు బెల్హదు దూతల చేత పంపించి నా తండ్రికి నీ నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకు నేను వెళ్ళి బంగారు పంపి ఉన్నాను ఇస్రాయల్ రాజు అయిన విడిచి అవతలికి పోన్నట్లు యువతతో చేసి ఉన్న సన్నిని భవన్ చేయమని వర్తమానికి పంపిణు ఏం చేస్తున్నాడు బయోషతో ముప్పై ఆరు ముప్పై యుద్ధం వచ్చింది ఆయన ఏం చేసిండు అని ఆయన వీళ్ళ మీద అంటే వర్తమా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా ఏం చేస్తు యుద్ధ యుద్ధం చేయడానికి వచ్చిండు అయితే ఈయన ఏం చేసిండు ఒకప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడిని ఇట్లా ప్రార్థించండు పద్నాలుగో ఆధ్యాయంలో ఎంత మంచిగా ప్రార్థ్యండు కానీ ఇప్పుడు చూస్తే పదహారు అర్థంలో చూస్తే మనుషులు మనుషులు వ్యవహరిస్తున్నాడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు శత్రుల మీద ఆధారపడుతున్నాడు అంతేకాకుండా మనం చూసినట్టయితే ఒకటి రాజులు పదిహేను పదహారు లో ఆయన ఏం చేస్తాడు దేవుని మందిరంలో ఉండే బంగారం ఎండి తీసుకొని ఏం శత్రువుకు పంపిస్తున్నాడు దేవుని మందిరంలోకి ఒకప్పుడు శములు వచ్చినప్పుడు దేవుడికి ఉండి దేవుడు ప్రార్థ్యంలో తప్పితే నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేదని చెప్పన్నాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు అంటే ఆయన ఆత్మీయ స్థితి అట్టగైపోతుంది పడిపోతుంది ఒకప్పుడు సగం ఎదుట పది లక్షల మంది ఉన్నా కానీ ఆయన దగ్గర ఉన్నా కానీ దేవుని దగ్గర మోకరు ప్రార్థించి జయం పొందిండు ఈ రోజు ఆయనకి ఏం చేస్తుండు భయపడ్డాడు భయపడి ఏం చేస్తున్నాడు మనుషులను ఆశ్రయిస్తుండడు కాబట్టి మనం చివరి దశ వరకు దేవుడి మీద ఆధారపడే వారిగా ఉండాలి మనుషులను ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించడం మంచిది కదా కానీ ఈయన దేవుడిని నమ్ముకోవట్లా మనుషుల మీద ఆధారపడుతున్నాడు జయం పొందుకుంటాడు కానీ దేవుడి దృష్టికి ఎలా ఉంది అసహ్యంగా ఉంది అంగీకారంగా లేదు ఒకప్పుడు దేవుడు దృష్టిలో ఎంత యథార్థంగా ఉండేవాడు ఎంత మంచిగా జీవించేవాడు కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఆయన ఎట్ట కొన్నాడు ఆశ్రయిస్తున్నాడు దేవుడు జయమిచ్చాడు కానీ ఆ దేవుని దృష్టికి అంగీకారంగా లేదు ఏడు భజనం చూద్దాం ఆ కాలమందు దీర్ఘదశి హనాని యూదారాజు అయిన వచ్చి అతని తీలో ప్రేచ్చు నువ్వు నీ దేవుడు అని ఏవో అని నమ్ముకున్నాక సిరి రాజును రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను బహు విస్తారమైన రథములను గురు గురప్రౌతులను కూశీయులను గొప్ప దండే వచ్చి కదా అయిన నీవు ఏవో నమ్ముకున్నందున ఆయన వారిని చేతిగా అప్పగించను దేవుడు ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు ఒకప్పుడు ప్రవక్త మాట విన్నాడు అంగీకరించండు అన్ని పడగొట్టుండు వాక్యాసాలు జీవించిండు మాట మా దేవుడు ప్రవక్త చెప్పినట్టు విన్నాడు కానీ ప్రవక్త చెప్పిండు ఒకప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్నావు దేవుడికి సాయం చేసి ఇప్పుడు ఎందుకు మనిషి మీద ఆధారపడ్డావాలని కింద చూస్తే ఆయన నీవు యహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని చేతికి అప్పించను తన ఎడలే యదార్థ హృదయం గల వారిని బలపరచడానికి యహోవా కన దృష్టికి లోకమంతా సంచారం చే ఈ విషయం నీవు మతి తప్పి ప్రవర్తించదు ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఆ దీర్ఘదశ అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బంధిగురులో వేసినను ఏం చేసిండు ఒకప్పుడు దేవుడి మాటకి ప్రవక్త ఏం చేసి అదే వచ్చి చెప్పినప్పుడు అన్ని బలిపెట్టాలన్నీ బడగొట్టేసిండు ప్రజలందరూ తిప్పిండు ప్రజలందరూ దేవుడు ఏం చేసిండు అంగీకరించి పూను హృదయంతో ఆరాధించిండు ఇక్కడ వచ్చి తన తప్పిదనం చెప్తున్నప్పుడు ఏం చేసిండు ఆ ప్రవర్తనని జైల్లో వేసిండు ఈ రోజు మన తప్పులు ఎవరైనా చెప్పిండు అనుకోండి తీసుకునే స్థితిలో ఉన్నాం ఎదురు తిరిగి మాట్లాడుతాం నువ్వు తప్పులు చెప్పాను అంత టోలో ఇప్పుడు ఈ ఆశ లాగా ఒకప్పుడు దేవుడు మాట విన్నావు పచ్చ లేకుండా ఆశ ఏం చేసిండు అతను బందీగా ఉన్నా అంటే జైల్లో వేసిండు నాతో ప్రవర్తన వచ్చి దాబిది చెప్పినప్పుడు అతను పచ్చాతప్పు ఉంది అండి కదా యావై కేతం చూస్తే అంత పచ్చాతపుతో రాస్తాడు రోజు ఎవరైనా వచ్చి మనలో తప్పుదాని ఇది కరెక్ట్ కాదు ఇది మంచి కాదు ఇది ఇది నీలో ఉంది అని చెప్తే తీసుకోగలుగుతున్నావా ఆశ లాగే ప్రవర్తిస్తున్నావా లేకుంటే దావేది ఉంటున్నావా ఒప్పుకొని దేవుడిని దృష్టిగా దేవుడి దగ్గర పచ్చాతప్పు అడుగుతున్నావా ఆశా ఒకప్పుడు ప్రవక్త మాట అన్నాడు దేవుడి ఆ మాటకి విధంగా చూపించుండు ఈ రోజు అది చేసిన తప్పు తెచ్చి చూపిస్తే ఏం చేసిండు తిరుగుబాటు చేసిండు అతను చేసింది హనాన్ని మీద కాదు కదా దేవుడి మీద డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ఆయన ఏమనుకుంటున్నా ప్రవక్త వేసి జైలు అనుకుంటున్నాను దేవుడు బిపోతే ఆయన ప్రవక్తరాడు కదా దేవుడి మీద తిరుగుబాటు చేసిండు దేవుడి మాటకి అభిదేచి చూపించిండు భగిబత్తలు ఏం చేసిండు అతన్ని బంధికనాలు వేసిండు మనం చూసినట్టయితే ఇదిగాక ఆ సమయం ఆశ జన్లు కొందరిని ఆశ చేసిన కార్యములన్నింటి యూద ఇస్రాయల్ గ్రం రాజుల గ్రంథం రాయబడి ఉన్నది ఆశా తన ఏలుబడి ముందు ముప్ప ముప్పది తొమ్మిదవ సంవత్సరం జబ్బు పుట్టి తాను బహు బాధపడిన దాని విషయంలో అతడు యుహో వద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకుని నువ్వు తిరిగి ఆ బిడ్డ పశ్చాత్త పడుతుందేమో అని చెప్పని జబ్బు కుట్టించు పాదంలో నా ముప్పై ఏట ఎల్లుబడిలో కానీ ఏం చేసిండు అతను పశ్చాత్తం తీసుకోవాలా పశ్చాత్తపాడాల జబ్బు వచ్చింది ప్రభావ నువ్వు సాయంత్రం నువ్వు స్వస్థపరుస్తావు దేవుడివి నువ్వు తీసి పరైన తప్పు చేసాను అని చెప్పని అడగల ఏం చేసిండు మనుషులు నమ్ముకుంటుండు వైద్యులు నమ్ముకుంటుండు వైద్యులు నమ్ముకోవడం తప్పేం కాదు వాళ్ళకని నానం వచ్చింది దేవుడే కదా కానీ ఇక్కడ చూస్తే దేవుడు తృణీకరించేసిండు దేవుడిని విసర్జించిండు మనుషులు నమ్ముకుంటుండు విచారం చేయలేదు ఆయన దగ్గరికి వెళ్ళి మొడపెట్టలేదు దానికి ఏ దానికి కారణం ఏంది తను చేయాల్సిన తప్పులు పశ్చాత్తం పొందుకోలేదు కానీ తన నలభై ఒకటవ అతను మృతి కింద చూసినట్టయితే తన ప్రతిరోత కూడా నిద్రించి తన ఏడుబడి అందరు నలభై ఒకటవ సంవత్సరం మృతిని ఉందగా ముప్పై తొమ్మిది కాలు దాకా అంటే రెండు సంవత్సరాలు సమయం ఇచ్చిండు పచ్చా తప్ప పడలేదు ఈ రోజు దేవుడు మనం గానీ ఆయనకి అవిధేతగా తృణీకరిస్తా మనలో దేవుడు మనం దేవుడు డైరెక్ట్ చెప్తున్నా ఎన్నలేకపోతున్నాము మనుషుల ద్వారా చెప్పిస్తుంటే ఎల్లే వింటామేమో అని చెప్పాలి మనుషుల ద్వారా గానీ చెప్పిస్తుంటే వినట్ల ఏం చేస్తున్నా తిరిగి ఏం చేస్తున్నాం తిరుగుబాటు చేస్తున్నాం అయినా ఓర్పు సహించిండు దేవుడు సహించి బాధ సరే నా బిడ్డ ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తుండేమో అని చెప్పాలి రెండు సంవత్సరాలు టైం అక్కడ కనిపిస్తుంది రాలేదు మనుషులను ఆశ్రయించుండి ఈ రోజు దేవుడు గారు మనకి మనం తప్పిపోతాను అక్క రోజు అయితే తీసుకోలేకపోతున్నాం దేవుడు మనకు ఎంతో సమయాన్ని ఇస్తాం ఉన్నాడు ఒప్పుకుంటామేమో ఆయన దగ్గరకు వస్తామేమో పచ్చాత్తామేమో మరి పశ్చాత్తాపం ఆయన కొనుకోకుండా చచ్చిపోయిండు కానీ ఈ రోజు దేవుడు మనకి ఇంకా ఏమి ఇస్తున్నాడు సమయాన్ని మనం వచ్చి పశ్చాత్తపడితే దేవుడు కణించడానికి ఆయన ఎప్పుడు కన్ను ఉన్నాడు కాబట్టి అంతవరకు ఆరంభం మంచిగా ఆరంభించిండు కానీ అంతమంతా ఉంది భయంకరంగా దేవుడికి అవిదే చూపించుండు హింసించుడు ప్రజలని దేవుడు ఒక దాసం ఏం చేసిండు బందీగా ఉండేసి దేవుడికి అవిదే చూపించిండు ఈ రోజు మనంగానే మనము దేవుడు తెలుసుకున్నప్పుడు మంచిగా ఉన్నాం ఈ రోజు రోజులు కలిసి కొద్దిగా దేవుడికి దగ్గరగా ఉన్నామా లేకుంటే ఎలా ఉన్నాం దూరం అయిపోయి ఉంటది కదా లది రాసంగా మూడు మూడు లో అవుతాది మీరెంత అవేకలు అయితే మొదటి ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నా మొదట్లో మంచిగా దేవుడు ప్రార్థన చేస్తున్నాం దేవుడి మీద ఆధారపడడం అన్నిటిని జయం పొందుకున్నాం అన్నిటి జయం పొందుకున్నాం ఈ రోజు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం మనుషుల మీద ఆధారపడుతున్నాం దేవుడికి దూరం అయిపోతున్నాం మన లోపాలు చెప్తే దేవితలను ఏం చేస్తున్నావు ఎదురిస్తున్నాం చెప్పిస్తున్నాం దూషిస్తున్నాం మొదట ఆత్మాసరంగా ఎంతో ప్రార్థనలో ఉండేవాళ్ళు ఈ రోజు ఎలా ఉన్నాం దేవునికి అంగీకారంగా ఉన్నామా ఆశ ఎంతో బలిపెట్టాల పడుకుంటుండ్రు ఎవరికి భయపడలేదు తన తల్లిని కాని ఆ స్థానం రాజమహత తన తప్పించేసిండు బలిపెట్టాల పడి కొట్టిండు యుద్ధంలో కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసిండు దేవునికి అవిద చూపించిండు కాబట్టి మనలో కానీ అవిధ అయితే మొదట ఎత్తగా ఆర్మీ ఇచ్చే కాదు అంతంలో గాని మనం అదే విధంగా ఉండాలి మొదట ప్రేమ ఉన్నట్టే చివరికి వరకు ఆ ప్రేమ ఉండాలి ఒకటి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకైనా లేకుండా దేవుడు వచ్చేదాకైనా ఆయన రెండవ అక్కడి వరకైనా ఆయన మీద అదే విశ్వాసం అదే విధయితే ఆయన మాటకు లోబడి జీవించడం ఆయన వాక్యాలు సైని జీవించడం ఆయన ఎందుకు భయభత్త కలిగి జీవించడం ఇన్ని మనం కలిగొన్నప్పుడే మన జీవితం ఫుల్ఫిల్ అయినట్టు రక్షింపబడినట్టు అంతవరకు సహించడం అంటే అంతవరకు అంటే ఏంది దేవుడు వచ్చే వరకైనా లేకుంటే మీ అంతమైనా మనం బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతాం అనుకుంటున్నాం బాప్తిసం తీసుకుంటే కాదు తర్వాత మన కార్యాలను బట్టి మనం చేసే పనులు బట్టి మనకు ఉంటుంది అంతవరకు నమ్మకంగా ఉండాలి మనం అప్పుడే రక్షింపబడతాం కాబట్టి ఆశ ఎంత మంచిగా ఆరంభించడం పత్రము అంత భయంకరంగా ఉంది మనం అలా ఉండకూడదు మన ఆరంభము మన ఆరంభం భయంకరంగా ఉంది ఒకప్పుడు పాపంలో ఉన్న కానీ దేవుడు కృపను బట్టి దేవుడు ఎరిగి ఉన్నాం ఈ పల్లిపీటాలన్నీ అంతవరకు దేవుడిని నమ్మకంగా ఉండాలి దేవుడు వెంబడించే వారిగా ఉండాలి దేవుడికి విధేతగా జీవించాలి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం అశుద్ధ ప్రేమ నమ్మకం జీవగలదేవా జీవాధిపతి సో ప్రభా నీకు వేలాది కోట్ల వస్తే తులుస్తాడు ప్రభావాకిందరు మాతో మాట్లాడినందుకు నీకు వేలాది కోట్ల వస్తే తులుస్తూ తాడు ప్రాబా ఇగోతండి ఆశ మంచి ఆరం ఆరమించుండు ఎంతో రోషంగా జీవించుండు బలిపెట్టాలు పడగొచ్చుండు తన తల్లిని లాగా ఎదిరించుండి ప్రభా ఇగోదండి యుద్ధం వచ్చినప్పుడు భయపడలేదు ప్రభా నిన్ను ఆశ్రయించుండి జయం పొందుకున్నాడు ప్రభా కానీ చివరికి ప్రభా మనుషుల మీద ఆధారపడ్డాడు తన లోపాలు అయితే చూపించినప్పుడు ప్రభా తను సరి చేసుకోకుండా ప్రభా ఇతను చెప్పిన వాతనే ప్రభా ఇగోతండి బలికాలను పెట్టాలి అంతేకాదు ప్రజలను బాధ పెట్టింది ప్రభా నువ్వు మీరు సమయం ఇచ్చిన కానీ ఆ సమయాన్ని సధ్యమంతం చేసుకోలేదు పశ్చాత్తాపలేదు ప్రభా నీ సన్నిధికి విచారణ చేయలేదు ప్రభా ఇగో తండ్రి మేము అలా ఉండకూడదు మాకు మీరు ఎంతో సమయాన్ని ఇస్తున్నారు ప్రభా తండ్రి మా తప్పులను ఒప్పుకోవాలి ఆ బలిపెట్టాలు నీకు నిన్ను నీ నుండి దూరపరిచే ఏ బలిపెట్టు మనం ఏ సుకరిస్తున్నావు ఈ రోజు వాటి పగలగొట్టాలి ప్రభా ఇగో తండ్రి మీకు దగ్గరగా జీవించాలి మీ వాక్యా సారంగా జీవించాలి సో ప్రభా నీ ఎంత భయభీవించాలి మంచిగా జీవించాలి యథార్థంగా జీవించాలి ప్రభా రోష కలిగి ఉండాలి సంతోషపట్టకూడదు ప్రభా ఇగో తండ్రి లోక సంతోష పెట్టేవాళ్ళు ఎవరంటే నిన్ను సిలువేసేవాళ్ళే ప్రభా ఓంతండి ఆ రోజు ప్రభా పిలా మనుషులు సంతోష పెట్టాలని ప్రభా నిన్నులు సిలు వేయించిన ప్రభా ఈ రోజు మేము మనుషులు సంతోష పెట్టేవారుగా ఉండకూడదు ప్రభా ఇగో తండి మేము మిమ్మల్ని సిలువేయకూడదు ప్రభా అదిగోదండి ఏసో ప్రభా మేము మిమ్మల్ని సంతోష పెట్టే వారిగా ఉండాలి ప్రభా అంత వరకు సహించే వాళ్ళుగా ఉండాలి ప్రభా నీ మీద ఆధారపడి జీవించాలి ప్రభా అటువంటి కృపలు అనుగ్రహించిన ప్రభా అంతవరకు మేము ప్రభా నమ్మకంగా జీవిస్తే జీవితం అనుగ్రహించిన ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు అందన ప్రభా అలాగే తనకి అనారోగ్యం పోతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపచ్చండి వేసే ఆ కలవలసి మీరు పొందిన గాయదోలు వస్తున్న ప్రభ నీ గాయపడ్డ తాకండి ముట్టండి స్వస్థపచ్చండి బాగు చేయండి ప్రభావిత సాక్షి నిలబెట్టుకోండి వేసే ప్రభా ఇదిగోదండి జీవితంలో ఏ మెయిల్ అయితే ఆగిపోయినా ఆ మెల్లని క్రీస్త మహిళ మహేశ్వరంలో వసన్ని ప్రతి ఒక్క తీర్చిన ప్రభా ఇగో తండ్రి మేము ఫలించడం నీ చిత్తం ప్రభా మేము ఫలించాలి ప్రభా వీళ్ళ జీవితంలో దేవుడు ఉన్నాడు వీళ్ళతో దేవుడు ఉన్నాడు దేవుడు సన్ని తోడు అని ప్రభా చుట్టుపక్కల చూసే సాక్ష్యం పలకాలి ప్రభా అలాగ మేము జీవించాలి ఫలించాలి ప్రభా మాకు మీ జ్ఞానం దయచేడు ప్రభా ఇగో తండ్రి మాకు మీ జ్ఞానం ఎంత అవసరం ప్రభావ లోకలెక్కడ చూసినా మోసం ఉంది ప్రభా మోసం చేస్తున్నా ప్రభా ఇగో తండ్రి మేము మోసపోకూడదు ప్రభా ఇగో తండ్రి చేసే ప్రభా మాకు మీ జ్ఞానం అవసరం ప్రభా మీ జ్ఞానం దయచేడు ప్రభా ఇగోదండి ప్రతి ఒక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిపించండి ప్రతి ఒక్కరి మీ సాక్ష్యాన్ని పెట్టుకోండి ప్రభా ఇదిగో తండండి ఆత్మ ప్రతి ఒక్కరు మారాలి ప్రభా ఏ ఒక్కరు సన్నిధిలో ఒత్తి చేసుకోవడాకూడదు ప్రభావ ప్రతి ఒక్కరిని ఆత్మను పట్టుకొని సన్నిధి రావాలి ప్రభావం నిలబడి శక్తి మాకు అనుగ్రహించమని రాత్రి కావసిన మంచి దయచేమని ప్రభావి పల్లకి దర్శనాలతో మాట్లాడమని తల్లాలేసి స్థుతించి ఆరాధించు అనుగ్రహించమని ప్రభుత్వం అడిగి అడుగుతున్నాం ప్రితం సమాధానం నడిపి మన అందరికీ సదాకాలతో మెయిన్ అందరికి ప్రైస్ అలర్ట్ మెయిన్ బెజరా అందరు ప్రైస్ లో